తత్తత్రిటాగా ఉండగా యో దేవాధ్యే మధ్యన మీకు మంత్రంలో ఉండదు రాక్షిదారులు పెడతారు దాన్ని నిర్ధారణ షష్ఠి అంటారు దేవతల మధ్యలో ఎవరెవరైతే ప్రత్యబుద్ధ్యత ప్రతిబుద్ధవాన్ ఆత్మానం యథోక్ విధిన తెలుసుకున్నాడు దేని తెలుసుకున్నాడు తన స్వరూపాన్ని తెలుసుకున్నాడు తనను ఆత్మను తెలుసుకోవాలండి ఆ నాకు తెలిసిందంటే ఏమని తెలిసింది నీ మనస్సులో ఏ ఉండదు ఎందుకు నీ మనస్సులో ఏముండదు ఎందుకు తెలియదు ఈమెకు పొడుకు పుడతాడో పొదులు పుడతాడో తెలిసింది ఎందుకు తెలియదు కలవడం కదా వాడు అంటాడు ఇట్ ఈస్ బ్లఫ్ ఆల్సో పైగా ఈ ఫిఫ్టీ ఫిఫ్టీ క్యాలిక్యులేషన్ ఇట్ ఈజ్ ఆల్రెడీ అబ్వియస్లీ బ్లఫ్ కానీ గ్రహాలను బట్టి తెలుస్తుంది అండి హీజ్ బ్లఫింగ్ ఆర్క్ హీజ్ బ్లక్ అండ్ ఆర్క్ హీజ్ బోత్ వాడికి ఎలా తెలుస్తుందండి అదే వెళ్ళి ఏదో అల్ట్రా అల్ట్రా సౌండ్ ఏదో చేస్తే వాడు డాక్టర్ని చెప్తారు అంటే మీడికి తెలుస్తుంది ఏదో ఫిఫ్టీన్ ఫిఫ్టీ కనుక ట్రై చేస్తారు సర్గం పడుతుందా పడదా అంటే ఫిఫ్టీన్ ఫిఫ్టీ ఏదో చెప్పడం యన చెప్పిన విధానంతో అంటే అజ్ఞాన కల్పితమైనటువంటి అధ్యా రూపములన్నిటినీ నివృత్తి చేయుట తన స్వరూపమును తెలుసుకున్నవాడు అంటే నేను అలా ఎందుకు చెప్పానంటే తెలుసుకోవడం అంటే ఏదో గొప్పది ఏదో తెలుసుకున్నాడని అలా కాదు ఆత్మ తెలుసుకున్నాడు స ప్రతిబుద్ధ ఆత్మా సద్బ్రహ్మ అభవత్ వాడు ఆ బ్రహ్మైపోయినాడు వాడంటే ఎవరు తన స్వరూపమును తెలుసుకున్నటువంటి ఆత్మయే బ్రహ్మ అయితే అదే దృష్టాంతం మీకు రాజకుమారుడి దృష్టాంతమే శంకరులు బృహధార్మిక వర్షంలో పెట్టారు ఆ దృష్టాంతం రాజకుమారుణ్ణి చిన్నప్పుడు తస్కరులు అపహరించి పట్టుకుపోయారు ఆ బందిపోటు దొంగల మధ్యలో పెరిగాడు తాను కూడా దొంగననే అనుకున్నాడు ఫైనల్ గా తెలుసుకున్నాడు దొంగన అనుకున్నప్పటికీ అతను రాజకుమారుడే దొంగ కానే కాదు తాను దొంగ కాదు రాజకుమారుడను అని తెలుసుకున్నాడు తెలుసుకుని రాజకుమారుడే ఇది ఒక దృష్టాంతం రెండవ దృష్టాంతం మేకల గుర్రెల మధ్యలో పెరిగిన సింహం దృష్టాంతం ఏం ఆ దృష్టాంతాన్ని ఆయన రామతీర్థ చెప్పిన దృష్టాంతం అతను చెప్పి వివేకానంద కూడా చెప్పారు ఆ దృష్టాంతం కాబట్టి ఎవడు తన స్వరూపాన్ని తెలుసుకుంటే వాడు బ్రహ్మాగు బ్రహ్మాగురు అంటే పూర్ణుడు పూర్ణుడు అభిప్రాయం బ్రహ్మ గురువు అంటే ఈయన ఎక్కడ గుర్తుంటాడు బ్రహ్మ అక్కడెక్కడ గుర్తుంటాడు వీడు అదే ఎలా అవుతాడు అలా అయిపోదు తా ఋషీణ్య అంటే మళ్ళీ నిర్ధారణ సృష్టి ఋషుల మధ్యలో ఎవరు తెలుస్తుంటాయి మధ్యలో ఎవడు తెలుస్తుంటాయి దేవానామిత్యాది బ్రహ్మత్వ బుద్ధ ఉచ్యతే దేవతలు బ్రహ్మయే దేవత బ్రహ్మయే ఋషి బ్రహ్మయ్యే మనుష్యుడు బ్రహ్మయ్యే బ్రహ్మయ్య బ్రహ్మను తెలుసుకుంటాడు మరి అటువంటిప్పుడు దేవతలు మనుష్యులు ఋషులు ఎందుకంటున్నారు అంటే లోకుల దృష్టిలో జనుల యొక్క దృష్టిలో ఇంద్రుడు దేవత అతని స్వంత దృష్టిలో అతనేమిటి బ్రహ్మ శాస్త్రము దృష్టిలో అతనేమిటి బ్రహ్మ ఒక ఋషి జనుల దృష్టిలో ఆయన ఋషి శాస్త్రం దృష్టిలోను తన దృష్టిలోను బ్రహ్మ జనుల దృష్టిలో రామతీర్థ మనుష్యుడు ఆయన దృష్టిలోను శాస్త్రం దృష్టిలోను ఆయన బ్రహ్మ కాబట్టి ఇక్కడ దేవానాం మనుష్యానాం ఋషీనాం అనే శబ్ద ప్రయోగం చేయుటలో హేతులేముట లోక దృష్టిని అనువాదం చేయుట ఓకే లోక దృష్టిని మళ్ళీ చెప్పడం అందుకోసం చెప్పారు అంతే తప్ప వీళ్ళందరూ బ్రహ్మల బుద్ధితో చెప్పిన అయినట్లయితే తద్యోయో దేవానాం మధ్య అనకూడదు తద్యోయో బ్రహ్మణాం మధ్య కాబట్టి లోక దృష్టిని అనుసరించి చెప్పారే తప్ప బ్రహ్మత్వ బుద్ధితోటి చెప్పలేదు పురఃపురుష ఆదిశతు సొసైటీ హైరాక్టల్ సొసైటీ అందరూ బ్రహ్మ కాదేమో ఎవడో కొంతమంది బ్రహ్మలేమో ముఖ్యంగా అగ్రవర్ణాల్లో ఎవడో కొద్ది మంది వాళ్ళు బ్రహ్మలు అయి ఉంటారు అందరూ బ్రహ్మలే నరకంలో కొంతమంది యాతనలు అనుభవిస్తున్నారు వాళ్ళు బ్రహ్మలే అందరూ బ్రహ్మలు కాదేమో అని ఏమైనా శంక ఉన్నట్లయితే అది తప్పు ఎందుకంటే ఉపనిషత్తు ఏమని చెప్పింది పురుష పురహ ఆదిషత్ అని చెప్పింది పురుష అంటే పూర్ణమైన బ్రహ్మ పురహ అంటే ద్వితీయ బహువచనం ద్వితీయ బహువచనం పురములను ప్రవేశించాలి శబ్దాలు వచ్చి పుహు పురవు పురహ పురం పుర పురహ పురహ ద్వితీయ బహువతి అయింది కదా పురా పూర్భ్యం పూర్భి సప్తమీలో పురి పురోహ పూర్షు అని ఉంటుంది అజాది ప్రత్యయమైతే హ్రస్వము ఆడాది ప్రత్యయమైతే దేర్ఘము అలాగే అది వ్యవస్థ ఓకే కాబట్టి పురహ అంటే పురములను పురమునంటే ఏమిటి ఇవే ఈ దేహములే పురమును అవద్వారే పురి అని విన్నాడుగా దేహములే పురములు ఈ పురములను అనగా దేహములను పరమాత్మ ప్రవేశించను కాబట్టి ఇప్పుడు దేహాల్లో ఎవరున్నాడు పరమాత్మ ఉన్నాడు ఒకే పరమాత్మ ఇన్ దేహాల్లో ఎలా ప్రవేశించాడు అంటే ఆయన అంతటా ఉన్నాడు ఆయన అంతటా ఉన్నాడు కాబట్టి ప్రవేశించగలుగుతాడు ఇప్పుడు వంద కుండలలో నీళ్లు పోసిపెట్టాడు కుంభాభిషేకం అని అన్నింటిలోనూ సూర్యుడు ప్రతి ప్రవేశించాడు సంభవనైనా కదా ఎండలో అన్నింట్లోనూ సూర్యుడు ప్రవేశిస్తారు అలాగే ఓకే కాబట్టి అన్ని దేహములలోనూ ఆ పరమాత్మ ప్రవేశించాడు పురపురుష ఆ విషయం దీనికి మ్యాథమెటికల్ దృష్టాంతం ఇచ్చారు రామతీర్థం రామతీర్థం మ్యాథమెటిషియన్ మ్యాథమెటికల్ దృష్టాంతం ఇచ్చారు ఇప్పుడు సర్కిల్ ఉందనుకోండి సర్కిల్ రేడియస్ స్మాల్ రేడియస్ ఉంటుంది స్మాల్ రేడియస్ ఉన్నప్పుడు చాలా ఎక్కువ కనివేర్చుంది ఒక సెంటర్ రేడియస్ కంట్రుగతుంది కన్వేచర్ తగ్గుతుంది సెంటర్ ఉంటుంది సపోజ్ రేడియస్ ఇన్ఫినిట్ అయ్యింది అనుకోండి దాన్ని లిమిటింగ్ సర్కిల్ అంట లిమిటింగ్ సర్కిల్ అంట సర్కిల్ చాప్టర్ లో మీరు చదువు ఉండాలి లిమిటింగ్ సర్కిల్ రేడియస్ ఇన్ఫినిట్ అయ్యిందనుకోండి కన్వేచర్ జీరో అవుతుంది అప్పుడు సెంటర్ ఎక్కడైనా ఉండొచ్చు ఎవరీ పాయింట్ ఈజే సెంటర్ కాబట్టి దేవుడు అనే సర్కిల్ కి ఎవ్రెరీ హార్ట్ ఈజ్ ఎ సెంటర్ ఎందుకంటే దేవుడు అనే సర్కిల్ కి ఇన్ఫినిట్ రేడియస్ జీరో కన్వేచన్ ఉంది కనుక ఎవరీ పాయింట్ మీన్స్ ఎవరెరీ హార్ట్ ఈజ్ ఆ విధంగా రామ తీర్థ వ్యాఖ్యలు చేస్తున్నారు కాబట్టి ఆ పరమాత్మ సకల పురములను ప్రవేశించిన కాబట్టి సర్వామునందు బ్రహ్మయ్యే ప్రవేశించాడు కాబట్టి ఏదో దేవతలలో కొద్ది బ్రహ్మ కొద్ది మంది ఋషులలో కొంతమంది బ్రహ్మయ్యరు మనుషులలో కొంతమంది అవుతారని మాత్రం అనుకోవచ్చు అత శరీరాద్యుపాధిజనిక లోక దృష్ట్యపేక్ష దేవానా ఇత్యాది ఉచ్యతే కాబట్టి అన్ని కురములలోనూ బ్రహ్మయ్య కానీ లోక దృష్టి దృష్టి వినుల దృష్టిని బట్టి చూస్తే వాళ్ళు దేహాన్ని చూస్తారు చూసి ఈయన ఋషి చేస్తాడు ఇంకో దేహాన్ని చూస్తారు ఆ ఉపాధిని చూసి ఈయన మనుష్యుడు అంటారు ఆ దృష్టితో దేవానాం మధ్యే అంటే శరీరము మొదలైన నుండి పుట్టిన లోక దృష్టిని అపేక్షగా చేసుకుని దాన్ని ఆధారంగా చేసుకుని దేవానాం మనుష్యానాం అనే పదప్రయోగం చేశారు తప్ప దేవతల్లో బ్రహ్మ ఉన్నాడు మనుష్యుల్లో ఉన్నాడు అని మాత్రం కాదు అగ్రే ఆసీ పరమార్థం చెప్పాలంటే పరమార్థం అంటే యథార్థ స్థితి చెప్పాలి ఉన్న స్థితి చెప్పాలంటే ప్రతిదేహమునందు కూడా దేవతాదేహము మనుష్యదేహము ఋషుదేహము ప్రతిదేహమునందు కూడా బిగిన్విత్ ఎవరు ఉన్నారు బ్రహ్మయే ఉన్నారు రాతిబోధా ప్రతి దేహములో కూడా కాని ప్రాక్ ప్రతిబోధా ఆ సత్యము తెలియకముందు అన్యథా విభావ్యమానం ఇంకోకటిగా ఊహింపబడుతూ ఉన్నది నేను బ్రహ్మం ఆ సత్యం నాకు తెలియకముందు నేను స్వామిని నేను ఫలానావడానికి అడ్చుకు అని అనుకుంటూ ఉంటాను నేను బ్రహ్మణం అది తెలియకముందు నేను ఫలానా అమ్మాయికి భర్తను అనుకుంటాను నేను బ్రహ్మను అది తెలియకముందు నేను ఫలానా కులాడికి దాని తెలియదు అని అనుకుంటాను సంసారంలో బంధింపబడుతూ ఉంటాను ఇంకా మీరు అనుకోవడమే కానీ ఆ ఉపయోగానికి సారమంతా చూసుకోవాలి ఉంటే అనుకుంటే సరిపడదు అనుకుంటే బంధుడు అవుతాడు కదా సారలతో చూసుకోవద్దు ఇప్పుడు నేను ఇక్కడ కూర్చుని నేనేమో తెలంగాణకి ప్రెసిడైంది అని ఎందుకు అనుకోవడం అనవసరం కదా కానీ దాన్ని అలా నెక్కి ఎందుకు వేసుకోవడం అనవసరం కాదండి ఇవన్నీ వీటి యథార్థంగా అదే మరి అదే దాన్ని అని భ్రమంటారు కాబట్టి సారు నేను ఫలానా అడుగునా ఇప్పుడు ఈ అమ్మాయి అక్కడ నిరపణ ఉంది నేను ఆమెకు భర్తను అంటే ఏమిటి అనగానే వాడు వైడు నేను ఆమెను పోషిస్తున్నాను చిత్రుడు అది అహంకారం మనం ఇంకొకరిని పోషిస్తాము అందరినీ పోషించి వాడు ఒకడు ఉన్నాడు రక్షిత రక్షత యోహి గంధే అని భాగవతం గర్భంలో ఉన్నగా ఎవడు రక్షించాడో గర్భం నుంచి బయటకు వచ్చిన తర్వాత కూడా వాడే రక్షిస్తున్నాడు కాబట్టి నేను రక్షిస్తున్నానా లేదుగా కాబట్టి మరి నేను భర్త అనగానే ఒక ఇండివిజ్యువల్ని పట్టుకుని నేను భర్త అని వీడు అనుకున్నాడంటే ఎంతో కొంత భ్రమని ముందు నొక్కు మీరు వేసుకోకుండా అలా అనుకోవడానికి అలాగే ఒక శిశువు ఈ లోకంలోకి వస్తుంది మన ద్వారా ఈ లోకంలోకి శిశువు వస్తుంది ప్రారంభాధీనంగా వస్తుంది మనం ఏమైనా సరే నువ్వు నాకు కొడుకుగా కొడతావా అని మనం ఒక ఒప్పందం చేసుకుని వాళ్ళని కన్నామా వాడు అయ్యా నీకు నేను కొడుకు కొడతాను అని ఒక ఒప్పందం చేసుకుని పుట్టాడా లేదుగా ఇంకా కూడా బయట డిజైర్ అసలు పవర్ అయింది కాబట్టి వీడు కొడుకు అని అనుకుని ఆ భ్రమలో వీడు ఆ దుఃఖాన్ని ఆ భారాన్ని మోసుకోవచ్చు నేను ఎవడనుకోవడం వీడు సపోజ్ యూ రిజెక్ట్ ఆల్ ఐడెంటిఫికేషన్ ఇదే హూఎంఐ అనుకోమని రమణ మహర్షి ఎందుకు అనుకోవాలి వీళ్ళందరూ నేను భక్తుడిని నేను బ్రాహ్మణుణ్ణి నేను క్షత్రియుడిని అలా వెళ్ళేవారు అరే మీరు అలా అవన్నీ అనుకోవడం మరిచి హూయాబ అనుకుంట్రా అని చెప్పేవారు అనుకున్నాడంటే అంతకుముందు అనుకుంటున్న వాటినంటా త్రోసిపుచ్చినట్లు అయినదా లేదా అంటే కాబట్టి అన్యథా విభాగ్యమానం తాను ఏది కాదో అది తాను వీడు భ్రమపడుతూ ఉన్నంత కాలము వాడి బ్రహ్మత్వము తెలియకుండానే ఉంటుంది ఎప్పుడైతే తెలుసుకున్నాడో అప్పుడు బ్రహ్మ దేవతా శరీరంలోనైనా అంటే మనుష్య శరీరమైనా ఋషి శరీరమైనా అంటే తదాత్మానమే భవేత్ తథైవచ సర్వమభవత్ కాబట్టి దేవత ఏది ఋషి ఏది మనుషుల ఏది ఆ ఆత్మస్వరూపాన్ని ఎవరైతే తెలుసుకున్నాడో వాడు సర్వాత్మ పొందును చాలా ప్రాక్టికల్ అంటే మనకు ఉండేటువంటి మానసికములైన బెండలు దుఃఖాలు వీటన్నిటికీ కూడా రామబాణము అంటే చాలా యథార్థమైనటువంటి మందు ఈ బ్రహ్మ విద్య దాన్ని పట్టుకోగలిగితే తర్వాత మంత్రం వామదే వతిపేదే సూర్యశ్శైతి ఓ దృష్టాంతం ఋషులలో ఏ ఋషి తన స్వరూపాన్ని తెలుసుకుంటే ఆయా ఋషి సర్వాత్మభావమును పొందునే అని చెప్పాను ఒక ఋషి పేరు చెప్తున్నారు వామదేవుడు అని ఒక ఆయన అలా తెలుసునే ఆయన సర్వాత్మ భావమును పొందున్నారు అని ఒక చిన్నపిట్ట కథలాగా శృతి చెప్తోంది అవతారిక అహ్మవిద్యా సర్వభావాపత్తి ఫలం ఈ బ్రహ్మవిద్యకు ఫలం ఏమిటో తెలుసునండి సర్వాత్మభావమును పొందుతారు ఇంచేతనే నేను బ్రహ్మవిద్యను అభ్యాసం చేస్తున్నాను అని చెప్తూ నువ్వు దూరంగా ఉండు నువ్వు దగ్గరికి వస్తే నేను మైలు పడిపోతాను అయితే నేను ఎక్కువ మేము గొప్ప కులం వాళ్ళం వాళ్ళు తక్కువ కులం వాళ్ళం లేకపోతే ఈ పశుపక్ష్యాదులు పాపం చేసుకుని అలా ఉన్నాయను ఇటువంటి దృష్టిని ప్రదర్శించటము అది అది బ్రహ్మజ్ఞానానికి అది చాలా ఆపోజిట్ ఎందుకంటే బ్రహ్మ విశ్వరూపాన్ని తెలుసుకున్న వాడికి తనకు ఇతరులకు భేదమే ఉండదు తాను ఏదో ఇతరుడు కూడా అయ్యే అంటే నువ్వు వడు ఒకటేలాంటి ఏ దృష్టితో మీరు అడుగుతున్నారు దేహం దృష్టితోట ఆనైతే దేహం లేదు ఈ దేహం లేదా దేహము లేదు తాను దేహము కాదుగా తాను ఏదో అది ఏ సర్వులు అయి ఉన్నారు అని ఆ సర్వాత్మభావాన్ని ఆ బ్రహ్మ విద్యని వల్ల మనిషి తెలుసుకుంటారు దానివల్ల ఏం ఒరిగింది అని మీరు అంటారు ఏం ఉరగక్కండదు మీ స్వరూపము పూర్ణము అని తెలిస్తే మీరు సర్వ సకల బ్రహ్మ విద్యను ముక్తులైపోతారు తక్షణమే మీరు జీవన్ ముక్తులై కూర్చుంటారు బ్రహ్మానంద మగ్గు లేకుంటాయి కాబట్టి అదియే ఆ సర్వాత్మ భావమే బ్రహ్మ నుంచి ఫలము అనే విషయాన్ని పై మంత్రాలలో చాలా విస్తారంగా చెప్పడం అనేది ఆ చెప్పిన విషయమనే దృఢము చేయుట కొరకు దృఢిణి దృఢము చేయుట కొరకు దృఢము చేయుటానికి అర్థమైనటి దాని మీద వీడికి సంశయాలు ఉంటాయి సంశయాలు పోగొట్టుట దాన్ని దృఢం చేయడం దీన్నే రాత పాతి రాతని పాతి కుదిపి చూస్తారు కుదిపి చూడం ఎందుకంటే అది దృఢంగా ఉండాలి ఆ రాత కొంచెం నాళ్ళో వేసి బాగా తూకుతారు ఎందుకంటే దృఢం చేయడం కోసం ఆ విధంగా దృఢము చేయట కొరకై మంత్రానుదాహరతి శృతి శృతి కొన్ని మంత్రములను ఉదాహరణగా ఇస్తోంది కథం ఏమిటండి మంత్రాలు అంటే తత్ హాగా ఒక అనొకప్పుడు అనగనగా ఒకప్పుడు మన కథలు అలా చెప్తారు కదా హా అనగనగా ఒకప్పుడు ఏతత్ అట్టి బ్రహ్మను పశ్యన్ దర్శించినాడు ఎవరు ఋషి వామదేవ వామదేవమహర్షి దర్శించి ప్రతిపేదే తెలుసుకున్నాడు ఏమని అహం మను అభవం సూర్యశ్చ ఆ సర్వాత్మ భావానికి దృష్టాంతం నేను ఈ జగత్తును సృష్టించిన మనువును నేనే సూర్యుడిని కూడా గాయత్రి మంత్రంలో ఆ ఉపాసన అలాగే ఉంటుంది సూర్యుడి ముందు నిలబడి ఆ సూర్య మండలాంతర్గతమైన చైతన్యం ఆ అది గాయత్రి మన వాళ్ళు ఏం చేస్తారంటే గాయత్రి హోమం చేస్తారు ఎందుకంటే గాయత్రి హోమం చేస్తున్నా అంటే సంతానం కోసం గాయత్రి హోమం గాయత్రీ మంత్రానికి నేను సంతానానికి ఆలోచన అలాగ కొంతమంది అలా చేస్తారు ఎక్కడ ఒక చోట అక్కడ ఇవన్నీ కూడా కొన్ని చోట్ల బాగా విస్తారంగా ఉంటాయి ఆ సామర్ల కోట దగ్గర ఓ పీఠం ఉంటుంది గాయత్రీ పీఠం అని అక్కడ ఏం చేస్తారంటే మీకు ఏ కోరికలు కావాలన్నా గాయత్రీ మంత్రంతో ఆ కోరికలు తీసుకున్న ఏర్పాట్లు చేస్తారు హోమాలు ఉంటాయి తర్పణాలు ఉంటాయి జపాలు ఉంటాయి అవి ఉంటాయి ఆ గాయత్రి మాత్రం మీరు ఎలక్షన్ లో ఎమ్మెల్యే ఎలక్షన్ లో నిలాలంటే కూడా వాళ్ళు గారికి ఏర్పాట్లు చేస్తారు అక్కడ ఒక ఎమ్మెల్యే చేయించుకుంటారు సంతానం కోసం మీరు గాయత్రీ ద్వారా పొందవచ్చు అడ్వర్టైజ్మెంట్ ఎలా ఉంటుందంటే సంతానం కొరకు మీరు సంతాన సాఫల్య కేంద్రంలో చుట్టూ తిరిగి విసిగి వేసారిపోయారా అని ఒక ప్రశ్న అడ్వర్టైజ్మెంట్ మీకు ఈ గ్రహాలు ఆ గ్రహాలు పూజిస్తే సంతానం కలుగుతుందని చెప్పే మాటలు నన్నీ నష్టపోయారా మోసపోయారా అని ఇంకో ప్రశ్న రండి గాయత్రి మాత అనుగ్రహాన్ని పొంది సంతానాన్ని పొందండి అది పెద్ద అడ్వర్టైజ్మెంట్ గాయత్రి మాతకి సంతానానికి ఏమిటి సంబంధం అర్థం కాదు అయితే పెద్ద అడ్వాంటేజ్ ఏమిటంటే ఆ మంత్రానికి అర్థం గురించి ఎక్కడా ఎవరు ఏమీ మాట్లాడారు అర్థం చెప్తే ఏముందండి ఇలా తిరిగిరి బిగించినట్టు లోపల ఉంది అర్థం అర్థం చెప్తే ఇవన్నీ ఎగిరి కట్టాలి అలా ఉంటుంది కాబట్టి సూర్యుడిని ఆరాధించేప్పుడు గాయత్రీ మంత్రంతో సూర్యుడిని ఆరాధించేప్పుడు అభేదంగా ఆరాధించాలి అభేద భావనతో ఆరాధన చేయాలి ఎలా చేయాలి తప్ప భేద బుద్ధితో చేయలేదో భేద బుద్ధి చేస్తే ఏదో పుణ్యం ఏదో రచిస్తుంది అభేత బుద్ధితో చేయాల్సి ఉంటుంది ఈయన వాహదేవ మహర్షి అలాంటివన్నీ సూర్యుణ్ణి నేనే మనువు నేనే మనువు అంటే మానవులందరినీ సృష్టించిన ప్రజాపతికి మనువు అని పేరు అది నేనే అంటున్నాడు భాష్యకార్డు వివరిస్తారు తద్్రహ్మా ఏతదాత్మానమేవా అహమస్మి పశ్యన్ ఆ బ్రహ్మయే ఈ ఆత్మ నా స్వరూపము అనే ఆ విధముగా పశ్యం సాక్షాత్కారం ఉనికి వినికిడి జ్ఞానం కాదు ఉడికే తెలుసుకున్నాడు అన్నట్లుగా కాదు సాక్షాత్కారం ఎన్నుందైతే ఉడికే బొమ్మ బొమ్మ వేస్తే ఏమైంది పెద్ద మనం వేసి బొమ్మలే ఉంటాయి కానీ ఉడికే వేస్తుంటుంది ఏముందో పొలవాలేదు అవన్నీ అట్టి అదేమిటో చెప్పండి సూర్యుడు కదా సూర్యుడు కదా ఓకే అదే మేఘములు ఓకే అంతే బొమ్మ ఇప్పుడు మీరు సూర్యుని యొక్క సాక్షాత్కారం కలగాలంటే ఏమవ్వాలి ఆ మేఘముల పొరలు తొలగిపో మేఘములంటే అజ్ఞానమే అజ్ఞాన మేఘాలు వీడు ఏం చేస్తాడంటే వేదాంతం చదువుతాడు ఐదేళ్లతో వేదాంతం చదువుతాడు చదివి జ్ఞానాన్ని సంపాదిస్తాడు ఓకే ఆ జ్ఞానం ఏమవుతుందో తెలుసిన ఇంకో పెద్ద పొర కింద అర్థమైందండి అది దట్ ఈజ్ హాలెంజ్ పాండిత్యాన్ని సంపాదిస్తే ఆ పాండిత్యం అవుతుందంటే ఇంకో పెద్ద పొరకిందందుకనే నేను పండితుడు నేను బ్రహ్మ ఆచార్యుడను ఆచార్యుడు ఆచార్య వాడికి కూడా ఆచార్యుడిని పెట్టుబెట్టేసుకుంటాడు నాకు మొత్తం ఏదో ఒక నచ్చాడు స్వామిజీ మీరు ఇండియా వచ్చినప్పుడు మీ సీరియో నాకు కావాలి అంటే అని సో ఐ రిక్వస్ట్ సెవెన్ టూ మీ రేదో రాశి కింద ఆచార్యం సార్ ఆచార్యు ఆచార్యుద్దు కుర్రాళ్ళు బాగుండదని ఆచార్యులను పెట్టుకోక్కర్లేదు ఇంకా కొంచెం వ్యాకరణం అది చదవచ్చు సంస్కృతాన్ని చదువుకోవాలి శాస్త్రాన్ని అధ్యయనం చేయాలి చదవాల్సింది ఎంతో ఉంది చదివింది పిసరంతా అప్పుడే ఆచార్య ఎందుకని ముందు ఆచార్యాన్ని పెట్టేసుకోవడం పెట్టేసుకుని ఒక ఇంకొక మేఘాన్ని వీడే సృష్టించి ఇప్పుడు ఆ ఎప్పుడు దర్శనం అవుతాడు కాబట్టి ఫస్ట్ అంటే చదివిన చదువు నాలెడ్జ్ షుడ్ నాట్ బితమైన అబ్స్టకిల్ ఉన్న అబ్స్టకిల్స్ తొలగించేది ఈ పరిస్థితి మీకు అర్థమైందా కాబట్టి అలా సాక్షాత్కారం చేసుకున్నాడు పాణిత్యం సంపాదించడం కాదు ఆత్మస్వరూపాన్ని తెలుసుకున్నాడు ఆయన ఎలా తెలుసుకున్నాడంటే ఏకస్మాదేవ బ్రహ్మనో దర్శన ఈ బ్రహ్మ యొక్క సాక్షాత్కారము వలన ఏకస్మాత్ దర్శన ఏకస్మాత్ని బ్రహ్మణ హాకి పెట్టకూడదు ఏకస్మాత్ పంచమీ విభక్తిను బ్రహ్మణ షష్ఠీ విభక్తి బ్రహ్మణ ఏకస్మాత్ దర్శన ఈ బ్రహ్మ యొక్క సాక్షాత్కారము వలన ఆ ఋషి వామదేవుడు అయినాడు సర్వము అయినాడా అన్నమాట చెప్తున్నారు ఋషిర్ వామదేవాఖ్య ఆయన పేరు వామదేవుడు ఆయన ఋషి ఆయన ప్రతిపేదే హా అంటే కథ అనగనగనగా ప్రతిపన్నవాన్ కిలా ప్రతి పేదే అంటే ప్రతిపన్నవాన్ తెలుసుకునేను సాక్షాత్కరించుకునేను అంటే హాకి కిలా అంటే అనగనగనగా ఒకప్పుడు అంటే అతను ఈ మంత్రములను దర్శించినాడు ఆ బ్రహ్మ సాక్షాత్కార్ తన పూర్ణత్వాన్ని సాక్షాత్కరించుకుని ఈ మంత్రములను దర్శించినాడు సహ ఏకస్మిన్ బ్రహ్మాత్మదర్శనే అవస్థిత ఏకాన్ మంత్రాదర్శ ఆయన ఈ బ్రహ్మాత్మ దర్శనమునందు నిలిచి ఉన్నవాడై అంటే తన పూర్ణత్వమును సాక్షాత్కరించుకుని ఆ విజ్ఞానమునందు ఆ అనుభవము నందు సర్వాత్మ భావమునందు గట్టిగా నిలిచి ఉన్నాడు ఆయన నిలిచి ఉన్నప్పుడు ఈ మంత్రములను దర్శించినాడు ఏతాన్ మంత్రాంత దర్శ ఈ మంత్రములను ఆయన దర్శించినాడు అంటే ఆయన అనుభవము మంత్ర రూపముగా ప్రకటమైనది అనే అభిప్రాయం ఏమిటా మంత్రాలు అహం అనురభవం సూర్యశ్చ ఇత్యాద అలాగే ఇంకా ఉన్నాయి మంత్రాలు ఎక్కడో ఉంటుంది మంత్రం దాని యొక్క ప్రతీక మాత్రం ఎక్కడిచ్చారు ఇక్కడ రెండు అహం అనురభవం అహం సూర్య అభవం అలాంటి మంత్రాలు ఇంకా ఉంటుంది దాని అభిప్రాయం సర్వాత్మభావము అని అర్థం ఓకే దాన్ని ఆయన వివరిస్తారు తదేతద్ది బ్రహ్మ విద్యా పరామృశ్యే ఇప్పుడు తత్ పశ్యన్న రెండు మంత్రం ప్రారంభంలో ఆ ఈ బ్రీను ఆ తత్తు ఏ తు అనేటువంటి ఆ రెండు సర్వనామములు నామవాచకానికి అన్వయిస్తాయి ఏదో నామవాచకము బ్రహ్మ అట్టి ఈ బ్రహ్మను అని అర్థం ఆ బ్రహ్మను పశ్యన్ పశ్యన్ అంటే దర్శిస్తున్నవాడై అట్టి ఈ బ్రహ్మను దర్శించు కాంటే మీకు పైన బ్రహ్మ విద్య అని చెప్పినారు కదా ఆ బ్రహ్మ విద్య అంతకీ పరామర్శ విద్య అంటే పశ్యన్ పశ్యన్ నుంచి విద్య వస్తుంది దర్శించడమే విద్య దేన్ని దర్శించడము తత్తత్ అట్టి ఏమిటది బ్రహ్మ కాబట్టి అట్టి బ్రహ్మను దర్శిస్తున్నవాడు అనే పదప్రయోగము చేత అనే ఆ సముదాయము ఫ్రేస్ దానికి అంతకే అర్థం ఏమిటంటే బ్రహ్మ విద్య అని అర్థం బ్రహ్మ విద్య పరామృష్ట్యే ఇప్పుడు సర్వనామాలు పైనున్న నామవాచకాన్ని పరామర్శ చేస్తూ ఉంటాయి పరామర్శ చేయడం అంటే వాటిని ఇక్కడికి తీసుకొచ్చి పెడతాయి ఓకే అహం అనురభవం సూర్యశ్చ విద్యాది సర్వభావాపత్తిని ఫలము పరామృశీ అది అహం అనురభవం సూర్యశ్చ అనేది అంటే సర్వభావాపత్తి చెప్పారు కదా బ్రహ్మను తెలుసుకుని సర్వము ఆయను అది బ్రహ్మ విద్యకి ఫలం ఆ ఫలమునకు పరామర్శ అహం అనుభవం చూపిస్తారు కాబట్టి ఇప్పుడు మొత్తం వాక్యం తీసుకోండి విషయుడు వామదేవ ప్రతిపేటే అది అలా చెప్పండి తద్ధైత పశ్యన్ అన్నది బ్రహ్మవిద్యను సూచిస్తారు అతి బ్రహ్మను దర్శిస్తున్నవాడు అంటే బ్రహ్మ విద్యను ఆ బ్రహ్మ విద్య బ్రహ్మ విద్యకు పరామర్శ అహన్మనుభవం సూర్యస్యా అన్నది బ్రహ్మ విద్యాఫలమైనటువంటి సర్వాత్మభావమునకు పరామర్శ సో ఆ విధంగా ఈ కథలో ఋషి వామదేవ పెట్టారు కాబట్టి కథ ఏంటి ఆ కథలో ఏమున్నాయి బ్రహ్మ విద్య గలదు బ్రహ్మ విద్యా ఫలము గలదు బ్రహ్మ విద్య ఎక్కడి నుంచి వచ్చింది పైన చెప్పారు బ్రహ్మ విద్యా ఫలం ఎక్కడి నుంచి వచ్చింది అది పైన చెప్పారు కాబట్టి పైన చెప్పిన బ్రహ్మవిద్యను ఈ ఋషివామదేవుడు పొంది ఈ ఫలమును పొందినాడు అని కథపూర్త పశ్య సర్వాత్మ ఫలం ప్రతిపేదే ఇస్మాత్ బ్రహ్మవిద్యా అసహాయ సాధన సాధ్యం మోక్షం అక్కడ సంధి విడగొట్టారండి మధ్యలో హైఫలం పెట్టే ఆ పెట్టారు సవర్ణ దీర్ఘ సంధి చేసేస్తే ఏమవుతుంది ఆ కలిసిపోతుంది కలిసిపోతే బ్రహ్మ విద్య సహాయ సాధన అర్థం వస్తుంది అలా రాకుండా ఉండడం కోసం హైఫలం పెట్టే ఆ పెట్టారు కాబట్టి చూడండి పశ్యన్ ప్రతిపేదే ఉంది పశ్యన్ తీసుకున్నవాడై దేన్ని బ్రహ్మను బ్రహ్మను దర్శిస్తున్నవాడై అంటే బ్రహ్మాత్మభావం బ్రహ్మ సాక్షాత్కారమును పొందుతున్నవాడై ఫలం ప్రతిపేదే ఫలమును పొందను ఎదుటర్వాత్మభావం ఫలం ప్రతిపేదే అని చెప్పడాన్ని బట్టి ఇప్పుడు భుంజానస్తృప్యతి అంటే పుంజం వ్యాకరణం ఉంది అక్కడ లక్షణహేత్వ క్రియా శత్రుశానచౌ అని సూత్రం ఓకే శత్రు ప్రత్యయము షానచ్చి ప్రత్యయము అని రెండు ప్రత్యాలు ఉన్నాయి ఈ ప్రత్యయాలు అంటే మరి వ్యాకరణం అలాగే ఉంటుంది మీకు ఎందుకు కొంచెం విదూరంగా రచిస్తుంది ఒక్కొక్కసారి ఉపయోగపట్టాలి ఇప్పుడు గచ్చన్ అంటే వెళ్ళుతున్నవాడు ఆ గచ్చన్నులో ఆ అన్ను అది శత్రు ప్రత్యయం శత్రువులో శక్తి అత్తు మిగులుతుంది మరి అన్నుందంటే అయా గచ్చెత్తే గచ్చన్న అవుతుంది గచ్చెత్తు అవుతుంది కాబట్టి గచ్చన్నులో అన్న శత్రు ప్రత్యయం ఓకే తర్వాత ఇంకొకటి భుంజానహ ఆనహ అన్న భుంజ అంటే భోజనం చేయగలండి భుంజానహ ఆనా ఉంది కదా అది శానచ్చు ప్రత్యయం షానచ్చులో షు తీసే ఛూ యాన ఎక్కడ అది షానచ్చు ప్రత్యయం అత్తను అన్న అత్ అన్న అది శత్రు ఈ శత్రు శా ఇప్పుడు పశ్చిన్ ఏ ప్రత్యయం ఇది శత్రు ప్రత్యయం రెండింటికే అర్థం ఒకటే మరి అల్టమట్గా రెండు వేరు వేరు ఎందుకున్న ప్రత్యాలు అంటే పరస్మైపద ధాతువులకి శత్రు ప్రత్యయము ఆత్మ నేపథ్య ధాతువులకి శాంతతి ప్రత్యయం వస్తుంది దానికి వ్యవస్థది సో ఇప్పుడు పశ్యతి అనంత పరస్మైపతి కాబట్టి పశ్చియ వర్తమాన కాలంలో వస్తుంది వర్తమానే లెటర్ కెన్ను వర్తమానంలో తర్వాత ఏ అర్థం లక్షణ హేతువు పశ్యన్ అన్నది హేతువు దేనికి సర్వాత్మభావ ఫలము నాకు హేతు కాబట్టి చూస్తుండగానే తీసుకున్నవాడై సర్వాత్మభావమును పొందను మీరు చెప్పండి మందు వేసుకుంటున్నవాడై జ్వర విముక్తుడాయను అన్నాడు అనుకోండి ఇప్పుడు జ్వర విముక్తుడగుటకు హేతు మందు వేసుకుంటుంది కాబట్టి మందు వేసుకుంటున్న వాడై అని చెప్పడం ద్వారా హేతువుని చెప్పారు జ్వర విముక్తి రాయడం కాబట్టి ఇప్పుడు ఆ వాక్యం వినగానే జ్వర విముక్తి ఫలము మందు హేతువు ఈ మందు జ్వర విముక్తిని కలిగించటంలో మరింకా ఏమి సహాయ సాధనములు వచ్చాయి అక్కడ ఏమీ లేవు మందు వేసుకుంటున్నవాడై జ్వర విముక్తిని పొందాను పూర్వం ఎనాలజీ నేను టాబ్లెట్ ఉంది తలపోటుకు వాడి వాళ్ళు తలపోటులు కూడా వస్తూనే ఉంటాయండి ఆ ఎనార్జీని తర్వాత బ్యాన్ చేస్తారు ఎందుకంటే దానికి ఏదో సైడ్ ఎఫెక్ట్స్ ఉన్నాయి ఆ ఎనార్జీని చాలా బాగా పనిచేస్తే మనది మోస్ట్ పవర్ఫుల్ మనిషి అనమాట అలా వేసుకున్నగానే వేసుకుంటున్న కలుపుకుండా పోయి అలాగన్నమాట వేసుకున్న కొద్దిసేపటికి పోవడం కాదు అలా వేసుకుంటూనే అంటే దాని అర్థం వర్తమాన కాలం పెట్టారు పశిన్న వర్తమాన కాలం పెట్టడం వల్ల భవిష్యత్తులో ఫలం వస్తుందనో లేకపోతే దీనికి ఇంకా కొన్ని సహాయ సాధన సామగ్రి తోడైతే బలం వస్తుందనో మాట లేదు అలా దర్శిస్తూనే వాడు సర్వాత్మ భావన పొందుతున్నాడు చూడండి నేను ఫలానా కాను అని మీరు తెలుసుకున్న తర్వాత మీకు ఆ అనుభవానికి రావడానికి ఎంత టైం పడుతుంది తర్వాత ప్రేమ అనుభవానికి రావడానికి ఇంకా ఏమి సహాయ సామాగ్రి కావాలి అక్కడ కాబట్టి పశ్యన్ ప్రతిపై అలా దర్శిస్తూనే పొందేసినాడు సర్వాత్మభావం అనే ఫలాన్ని పురిగేసినాడు అని చెప్పడాన్ని బట్టి ఇది అస్మాత్ ఆ ప్రయోగం శత్రు శబ్ద ప్రయోగమును బట్టి బ్రహ్మవిద్య ఏ సహాయ సాధనములు లేకుండానే బ్రహ్మ సాధనము ఇతర సహాయ సంపత్తి అని లేకుండానే సాధ్యం అనగా మోక్షమును ఇస్తుంది అనే విషయాన్ని నిరూపించడం అయినది కాబట్టి బ్రహ్మ విద్యకి కొంత కర్మ కొంత ఉపాసన దృఢించి అప్పుడు మీరు మోక్షాన్ని పొందుతారు అనేది ఉండదు అందుకే దీని నేను ఒక విషయం సపోజ్ నేను అంటే అది పర్సనల్ గా అని అనుకుంటున్నాను నేను ఇక్కడ ఒక విగ్రహం పెట్టి దానికి కొంత పూజ మీ అందరి చేత మీ అందరికీ మంత్రోపదేశం చేసి మంత్రజపం చేయించి అప్పుడప్పుడు బ్రహ్మ విద్య బోధించారనుకోండి అప్పుడు మీకు ఎటువంటి ప్రశ్న కలుగుతుంది ఈ కర్మ ఈ ఉపాసన ఈ బ్రహ్మ విద్య అన్ని కలిపి మనల్ని ఉద్ధరిస్తాయనే ప్రశ్న కలుగుతున్నా నేను అలాంటి పని ఎప్పుడైనా చేశానా ఎందుకు చేయలేదు మీరు చేసుకునే కర్మలు మీరు చేసుకుంటూనే ఉన్నారు మీరు కర్మ భారణలో ఉన్నారు కానీ కర్మలు తక్కువ ఏమీ లేరు కాబట్టి మీకు కొత్తగా కర్మల్ని నేను ఎత్తిని వేయటం నా అభిప్రాయపడతారు ఎప్పుడైనా అనువాద రూపంగా ఏదైనా కర్మ మనందరం కలిసి చేస్తే చేస్తూ ఉండొచ్చు ఇప్పుడు ఇంటికి వెళ్ళి భోజనం చేసే వదులు ఎక్కడ భోజనం చేసిన సందర్భంలాగా ఏదైనా పూజాజీతమో లేదా ఫోటో పెట్ట ఒక మాల వేయడం ఏదో గురు పూర్ణిమనో లేకపోతే ఇంకో జయంతనో పేరు పెట్టి ఓ ఏదైనా చేస్తూ ఉండవచ్చు అది అనువాద రూపంగా చేసిందే తప్ప ఒక ఫోకస్గా చేసింది కాదు అలాగే మీ అందరూ కూడా ఇప్పుడు లలితో ఉపాసన చేయండి లేకపోతే దేవి ఉపాసన చేయండి లేకపోతే దక్షిణామూర్తి మంత్రం ఉపాసన చేయండి అనే ఉపాసన ఏదైనా అందజేసామనుకోండి అప్పుడు మీరేం చేస్తారు ఆ భేద బుద్ధితో ఉపాసన చేసుకుంటారు అవన్నీ మీరు ఉపాసనలు చేస్తూనే ఉండు మీరు ఇప్పటికైనా మూడు నాలుగు ఐదు మంత్రాలు చెక్కబట్టి ఏదో చేస్తూ ఉండుంటారు మీరేం తక్కువ కూడా కాబట్టి నేను మీకు కొత్తగా ఈ ఉపాసనలను కర్మలను పెట్టలేదు ్రహ్మ విద్య తనంత తానుగా ఇతర సహాయ సాధనం అనేది లేకుండానే మిమ్మల్ని కృతార్థనలు చేయగలుగుతుంది నేను బుర్యాన సృత్యతి అన్నాను ఇంతకుముందు దీన్ని చూడలేదు మీరు అంటే నేను ఇంతకుముందు చదివింది అనుకోనసృప్తి అద్భుత ఈ పశ్చిన్ ప్రతిపేద అన్నది ఎలాగంటదంటే భుణ్యానస్త ఇప్పుడు భోజనం చేస్తుండగానే తృప్తి కలుగుతుంది మీరు ఆకలిగా ఉంటారండి వడ్డిస్తారు వడ్డించి పప్పు వేస్తారు కొంచెం నెయ్యి కూడా వేస్తారు అక్కడ ఆవకాయ దోశావకాయ వడ్డించారు ఇప్పుడు మీరు కలుపుకుని ఓ ముద్ద తిని ఆ కొంచెం దోశ వకాయ టేస్ట్ చేసేప్పటికి అప్పటికే తృప్తి వచ్చేస్తున్నాయి ఇంకా పప్పు అవ్వాలి పులుసు అవ్వాలి పెగుదవ్వాలి చాలా మంది గూర్లు ఉన్నాయి అన్ని అవన్నీ ఉంటాయి ఆ తృప్తి అలా వస్తూనే ఉంటుంది ప్రస్తుతానికి ఆ మొదటి ముద్దలోనే తృప్తి రెండవ ముద్దలో తృప్తి మూడవ ముద్దలో తృప్తి అలా ఉంటుందో భోజనం అంతా అయ్యాక తృప్తి వస్తుంది ఉన్న తృప్తి భోజనం చేస్తుండగానే తృప్తిని పొందుతున్నాడు అది హేతువుకి దృష్టాంతం ఉద్యాన తృప్తి చేతు భోజనం చేయడం తృప్తికి హేతు ఇష్టం గాయతి లక్షణ దృష్టణ హేతుోహని కదా ఇష్టం గాయతి నిలబడుతూనే పాడుతున్నాడు నిలబడి ఉంటూ పాడుతున్నాడు నిలబడి ఉండడం పాటకి హేతువు కాదు పాట కూర్చుని కూడా పాడవచ్చు పాటకి హేతువు కాదు పాట పాడడానికి లక్షణం వాడు పాట కాడు కదా వాడి లక్షణం ఏమిటి అంటే దింతలపడి పాట పాడతాడు ఓకే కాబట్టి అక్కడ కూడా క్లిష్టం గాయతి అన్నది శత్రు ప్రత్యేకం ఓకే అలాగే ఇప్పుడు గాయం గెచ్చతే అన్నారు అనుకోండి గాయం గెచ్చతే అంటే గాయం గచ్చతీకి హేతువు కాదు గాయం గెచ్చేతీకి లక్షణం వాడు ఎలా వెళ్తున్నాడు గాయం గెచ్చతి పాట పాడుకుంటూ వెళ్తున్నాడు పాట పాడుకోవడం వెళ్ళడానికి హేతు కాదు సైకిలో ఏదో ఉంటుంది హేతువు అది లక్షణం లక్షణాల్లో వచ్చిన శత్రు ప్రత్యయం ఇక్కడే స్వార్థంలో వచ్చిన శత్రు ప్రత్యయం అంజేతనే సాధన సాధ్యం మోక్షం దర్శయతి అను తర్వాత మనం స్లోగా పదహారు పదిహేడుకు వచ్చాము ఇది పూర్తి చేయగలుగుతామేమో అని ఒక ధైర్యం కలుగుతాం ేద అహం బ్రహ్మాస్మీ స ఇదం సర్వతి తస్ హేవా ఇయ బ్రహ్మ విద్య సర్వావాసీ మహతాం దేవాదీనా ఇక్కడ ఇక్కడ చెప్పేది ఈ పౌరాణికులు చెప్పేదానికి విరుద్ధంగా ఉంటుంది పౌరాణికులు ఏమని చెప్తారు ఆయన అలాగ శివుడికి అభిషేకం చేస్తుంటే వాళ్ళతోటి అక్కడ శివుడు డైరెక్ట్ గా వచ్చేసి అలా నోరు తెరిచి ఆ పాలను త్రాగినాడు అని పురాణకుడు చెప్తాడు అయితే అవన్నీ మరి నేను అభిషేకం చేస్తే శివుడు అలాగా వచ్చేసి పాలు తాగేస్తాడా అని ఆయన అడిగారు అనుకోండి అప్పుడు ఎవరు చెప్తారు చాలుసాలులే కూర్చో నీ ముఖానికి శివుడు వస్తాడే ఆయన మహర్షి కనుక ఆయన అభిషేకం చేస్తే శివుడు వచ్చాడు నీవు పాపిష్ఠివాడివి నువ్వు అభిషేకం చేస్తే శివుడు రావడం మాట అలాంటి పెట్టి ఇంకా శివుడు యొక్క అనుచరుడు యొక్క కూడా రాడు చాలుసాలులే కూర్చో అని చెప్తారా చెప్పదా పదండి ఇంత ఇంత పొరుషంగా చెప్పకపోవచ్చు మొత్తం మీద అలా చెప్తారా చెప్పదా కానీ ఇక్కడది ఎగ్జాక్ట్లీ ఆపోజిట్ చెప్తున్నారు పూర్వపక్షం ఏంటంటే ఈ బ్రహ్మ విద్య బ్రహ్మస్వరూపాన్ని తెలుసుకుని సర్వాత్మ భావములు పొందుతారనేది ఏదైతే తలదో ఇది గొప్ప వాళ్ళు దేవతలు వాళ్ళకి యో దేవా దేవతలు అంటే సామాన్యుల వీర్యాతిశయా వాళ్ళలో ఒక గొప్ప శక్తి అతిశయంగా ఉంటుంది అందువల్ల వాళ్ళు బ్రహ్మ విద్యను పొంది సర్వభావాన్ని పొందేసినారు మనం పొందగలమాది నా ఇదానీ విశేషతో మనుష్యానాం అల్పవీర్యత్ కి బుద్ధి ఒకటి ఇలాంటి బుద్ధి కలుగుతుంది ఇలాంటి అభిప్రాయం కలుగుతుంది ఏమనే అప్పుడెప్పుడో దేవతలు ఇంద్రుడు వర్ణుడు తెలిసేసుకుని బ్రహ్మభావాన్ని పొందేదండి మనకే మన ఇప్పుడు ఈ మాట కాదు దే ఇదా ఇప్పుడు కాదు మన మొహం చూస్తే మనకి బ్రహ్మ విద్యను సర్వభావాపత్తి కూడా మనం ఐదం యుగనా మనం ఏ యుగంలో ఉన్నామో కలియుగంలో ఉన్నాము ఇది త్రేతాయుగంలో కృతయుగంలో అనే మాట దే ఆ ఋషుల కలియుగంలో పుట్టి వీడు బ్రహ్మైపోతాడా అలా అవ్వదు వాళ్ళు దేవతలు ఋషులు అలా అయ్యారు మనుష్యులం పైగా కలియుగంలో ఉన్నాము అల్పులము పాపిష్టి వాళ్ళు మనం బ్రహ్మభావాన్ని పొందుతాము ఓ పద్యం ఉంది అల్పాయుష్కులు పోతన గారి పద్యం అల్పాయుష్కులు మంద ఈ పద్యాన్ని పౌరాణికులు చాలా బలంగా చదివి వ్యాఖ్యానం చేస్తారు మీరు అలాగా పువ్వులో పుట్టి చిత్రంలో పుట్టి కుంభంలో పోతా అని అలా అల్పాదిస్తుంటా డెబ్బై ఏళ్ళు ఇరవై ఏళ్ళు అంటే పెద్ద అయుధ్యాయులు అని చిన్న అయుధ్యాయుడు ఈశ్వరుణ్ణి చేరాలంటే వేలాది సంవత్సరాల తపస్సు అవసరం మంద భాగ్యులు ఎంతో మహాపుణ్యం ఉండాలి అప్పుడు మాత్రమే ఈశ్వరుణ్ణి ఆరాధించే భాగ్యం కూడా లేదు మనకి మనం కలియుగంలో పుట్టిన వాళ్ళం ఆ మంద బుద్ధులు ఇంకా ఇలాగేవో అన్ని ఆ పద్యం తిట్లే వీళ్ళకి ఈశ్వరుడు ఎక్కడ లభిస్తాడు అని కంక్లూడ్ అవుతున్నా పురాణం అంటే ఇలాగే ఉంటున్నా మనిషిని అసలు ముందు సగర్ నీరు గారి చేయడం వాడుకున్న ఉత్సాహాన్ని తీసుకోవాలి సో వాడి ఎందు నేను అయోగ్యులను పాపిని అనేటువంటి ఒక కాంప్లెక్స్ ని పెట్టించా ఉండకూడదు ఇలాగంటే మేము అల్ప ఆ శక్తి చాలా తక్కువ మేము వేదవ ఇలాగ ఉంటుంది మేము వేదవ అధ్యయనం చేయలేము కర్మలు చేయలేము పూజలు చేయలేము మాకు ఏ శక్తి లేదు మేము దానాలు చేయలేము బ్యాంక్ అకౌంట్లు మాత్రం దాచుకోగలుగుతా దానాలు చేయడం మాకు జాధ కాదు మేము ఏమి చేయగానే వాళ్ళము మాకు మోక్షం ఇంపుకోవాలి ఎలాగా అంటే నారాయణ అంటే మోక్షం వచ్చేస్తుంది వా ఇది ఎలా ఉంది అలా అజాభుడికి వచ్చింది మీరు అజాములో ఉపాధ్యానం జరిగి తెలుస్తుంది అక్కడ అలా కలొచ్చిన్నాయి తర్వాత ఆయన తపస్సు చేసి మోక్షాన్ని పొందాడు అది ఎవరు చెప్పడు ముందు మాట అని ఈ రకంగా కలి కల్మషితి విహీనానం వీళ్ళకి స్మృతి లేదు విధి లేదు అల్పాయుష్కానం తర్వాత విధి లేని వాళ్ళు తర్వాత పాపాత్ములు వీళ్ళందరికీ ఉదారాణాగి ఎలాగా అని ఇలా ఉంటుంది ఆ వాతావరణం ఆ వాతావరణంలో ఉండి ఇటువంటి అభిప్రాయం కలుగుతుంది దేవతలకి వాళ్ళకి కలిగిందండి మోక్షము మనం ఎంతటి మనకి రాదు అని ఒక అంటాడు ఆహ అటువంటి ఒక తప్పుడు అభిప్రాయం నుంచి జనాల్లో జన్మలు పైకి లాగుత కొనకైపుతాం ఏమని ఏపరిహి ఇప్పుడు కూడా అత్యేతరిహి ఈ కాలంలో కూడా ఇప్పుడు కూడా ఆ ఈ బ్రహ్మను ఎవడైతే తెలుసుకుంటాడో అహం బ్రహ్మాస్మి అని యహ ఎవడైతే యహా అన్నదానికి శనియానది ఎవరి వారంటే హూసో ఎవర్ అని ట్రాన్స్ఫర్ వేషం హూసో ఎవర్ యహ అని ట్రాన్స్ వేషం అంటే అర్థమేంటి ఇన్స్పెక్టర్ ఆఫ్ క్యాష్ క్రీట్ వేస్ట్ రేలిజియన్ ఏవి సంబంధించే హూసో ఎవర్ తెలుసుకుంటాడో సహా ఇదుగు సర్వం భవతి వాడు సర్వాత్మ భావాన్ని పొందేస్తారు కాబట్టి మరి దేవతలు ఆటంకం మీరు తపస్సు చేసుకుంటే ఇంద్రుడేమో మేనకుని పంపించి అమ్మను పంపించి ఆటంకం పెట్టాడని కథలు ఉంటాయి విఘ్నేశ్వరుడేమో విఘ్నాలు కలిగిస్తాడని కథలు ఉంటాయి మరి వాటి మాట ఏమిటంటే దేవతలు కూడా వీడికి ఎవడో ఆటంకం పెట్టలేదు ఆ జ్ఞానాన్ని తొలగించుకుని మీరు సూర్యుల్ని దర్శిస్తారంటే దేవతలు కూడా మీకు అడ్డు రాలేదు మీకు మీరే అడ్డు పెట్టుకోవాల్సి ఉంటుందంటే అది మాత్రం నిన్ను శుక్రవారం నడు ఫిక్షి